శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేతమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప మునబడు ఆరవ ప్రకరణంలో రెండు వందల ముప్పై ఒకటవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాం అసంగమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటేనే మోక్షము అని పూర్వము నూట శ్లోకంలో చెప్పారు కదా మరి అద్వైత బోధ కలిగితేనే అసంగత్వ సిద్ధి అవుతుంది అని ఎలా చెప్తున్నారు అనే శంకకు సమాధానంగా అద్వైత బోధ కలగకుండా స్వజాతీయ విజాతీయ స్వగత భేదము లేదా స్వగత ఆది స్వజాతీయాది సంబంధము లేనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడే అసంగత్వము సిద్ధిస్తుంది స్వజాతీయ విజాతీయ స్వగతాది భేద నిషేధం చేయకుండా అసంగత్వము సిద్ధించదు ఎందుకనంటే ప్రకృతి అనగా మాయా ఈశ్వరుడు జగత్తు ఇవి జీవించి ఉండగా అసంగత్వం ఎలా సిద్ధిస్తుంది ప్రకృతి ఉన్నది అని అంటే స్వాభావికంగా జీవుని మోహింపజేస్తుంది స్వాశ్రయ మోహకరి అవిద్య అవిద్య ఉన్నంత వరకు స్వ ఆశ్రయమైనటువంటి చేతనాన్ని మోహింపజేస్తుంది ఈ దేహాది సంఘాతంతోనే సంబంధం ఏర్పరుస్తుంది స్థూలోహం కురుసోహం భద్రోహం కానోహం మూకోహం అహంకర్త అహంభోక్త ఇత్యాది స్థూల శరీర ధర్మాలను సూక్ష్మ శరీర ధర్మాలను ఇంద్రియ ధర్మాలను వాటిని అన్నింటినీ కూడా తన ఎందు ఆపాదించి వాటితో సంబంధాన్ని ఏర్పరుస్తుంది అందుకని ప్రకృతి మాయా ఉన్నంత వరకు అసంగత్వం అనేది సిద్ధించదు మరి ఈశ్వరుడు ఉన్నంత జీవుని నియమనం చేయక తప్పది అందుకని సంఘ నియమన యోహో సంగము అంటే దేహాదులతో సంబంధము ప్రకృతి ఏర్పరుస్తుంది జీవులను నియమనం చేసేవాడు ఈశ్వరుడు కాబట్టి ఈ ప్రకృతి ఈశ్వరుడు జీవించి ఉన్నంత వరకు సంభవించదు అందుకని ఈ ప్రకృతిని జగత్తును మరి వీరిని మిథ్యాత్వ సిద్ధి చేసి అద్వైతాన్ని నిశ్చయం చేసుకోకుండా అద్వైత బోధ కలగకుండా అసంగత్వం సిద్ధించదు అందుకని అద్వైత బోధ అవసరము అని చెప్పి ఇప్పుడు రెండు శ్లోకానికి అవతారిక ఇస్తున్నాడు అరవై మూడవ అంకం చూడండి సంఘ నియమోహో అవివేక కార్యత్వాత వివేక జ్ఞాన అవివేక నివృత్తు కుత పునః సంఘాది ఉత్పత్తి ఇతి సంగతే స్వామిది సంఘము లేదా నియమనము అనేది ఎప్పుడు ఉంటుంది అవివేకాలంలో ఉంటుంది ఇప్పుడు చక్కగా విచారణ చేశాం కదా తత్పదార్థ శోధన త్వం శోధన చేసే శుద్ధ చైతన్యాన్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇక ఆ సంఘము గాని నియమనము గాని ఎలా ఉంటాయో చెప్పండి అవివేక కార్యములవి అని ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు శ్లోకం ప్రవృత్తం చేస్తున్నాడు అవివేకృత సంగో నియమశ్చేతి బతితో మాయా వాద సాంఖ్యసర్మతే పూర్వార్థము శంఖ భాగము ఉత్తరార్ధము సమాధానం సంగ నియమీ అవివేకృత సంఘము అంటే దేహాదులతో సంఘం అహం కర్త అహం భక్త అహం సుఖీ అహం దుఃఖి అహం స్థూలోహం కృషోహం గౌరవం కానోహం మూకోహం ఇత్యాది ఏదైతే ఈ దేహేంద్రియ సంఘాతంతో సంబంధం ఉన్నదో జీవునికి ఈ సంబంధము మరియు నియమనము అంటే ఈశ్వరుడు జీవులను నియమనం చేస్తాడు శాసిస్తాడు ఈ సంఘము నియమనము ఏదైతే ప్రకృతి మరి ఈశ్వరుల ద్వారా జరుగుతున్నాయో ఇవి ఎప్పుడు జరుగుతాయి అవివేకృత అవివేక కాలంలో వివేకం చేయనందు వల్ల అవిచారము వల్ల ఈ సంగము నియమనము ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు వివేకం కలిగింది జ్ఞానోదయం అయింది అయిన తర్వాత మళ్ళీ ఆ సంఘము నియమము మొదలైనటువంటి మళ్ళీ కలుగుతాయి అని ఈ విధంగా శంక చేస్తున్నాడు అప్పుడు సిద్ధాంత అంటాడు అవివేకమును స్వీకరిస్తున్నావో అప్పుడు మీ సిద్ధాంతం యొక్క హాని కలుగుతుంది మీ సిద్ధాంతాన్ని కోల్పోతారు మీరు సాంఖ్యులు వారి సిద్ధాంతాన్ని కోల్పోతారు ఎప్పుడైతే అవివేకాన్ని స్వీకరిస్తారో అప్పుడు దుర్మతి హే సాంఖ్య దుర్మతి అయినటువంటి సాంఖ్యునికి బలాత్ వృధాపి ఏడ్చుకుంటనే గాని మాయావాద ఆపతి మాయావాదం వచ్చి పడుతుంది మాయావాదాన్ని వస్తుంది ఎవరికి సాంఖ్యులకు ఎప్పుడైతే అవివేకాన్ని స్వీకరిస్తారో అప్పుడు ఈ మాయావాదం అంటే వేదాంత సిద్ధాంతం వారి మెడలు పడుతుంది ఇష్టం లేకున్నా గాని వారి మెడ మెడలో పడుతుంది అవివేకోహి వివేక అభావ అవివేకం అంటే ఏమిటి వివేకం యొక్క అభావం మరి ఎప్పుడైతే అవివేకాన్ని ఒప్పుకుంటావో అప్పుడు మాయావాద ఆపత్తే మాయావాద ఆపత్తి ఏర్పడుతుంది అన్నాడు ఏ విధంగా అని దాన్ని శ్రీ రామకృష్ణ గారు స్పష్టం చేశారు ండి అరవై ఐదవ అంకము ఏం సతీ అపసిద్ధాంత ఆపాత ఇది పరిహారతి బలాది ఒకవేళ అవివేకాన్ని స్వీకరించినట్లయితే సాంఖ్యులు వారి యొక్క మతాన్ని కోల్పోతారు అపసిద్ధాంత ఆపత్తి ఎప్పుడైతే పరసిద్ధాంతాన్ని స్వీకరిస్తారో వారి సిద్ధాంతాన్ని పోగొట్టుకున్న కదా ఎవరికి అంటే దుర్మత సాంఖ్యశ దుర్మతి అయినటువంటి సాంఖ్యునికి వాని సిద్ధాంతాన్ని పోగొట్టుకొని మాయావాదాన్ని స్వీకరించవలసి వస్తుంది వేదాంతాన్ని స్వీకరించవలసి వస్తుంది అయ్యో వాళ్ళకి ఇష్టం లేదు అంటే ఇష్టం లేకున్నా బలాత్ మాయావాద ఆపతి ఇష్టం లేకున్నా గాని ఏడ్చుకుంటానైనా గానీ ఒప్పుకోవాల్సిందే ఎట్లా స్వామీజీ అంటే అరవై ఏడో చెప్తున్నాడు చూడండి అయం భావ ఇక్కడ ఈ భావం ఉన్నది అయితే ఇక్కడ కొద్దిగా మనము వ్యాకరణ దృష్టితో కొద్దిగా చింతన చేయవలసి ఉంటుంది ఆ దృష్టికోణంతోనే చెప్తున్నాడు రామకృష్ణ గారు వ్యాకరణంలో సమాసాల్లో నయ తత్పురుష సమాసం అని ఒకటి ఉంటుంది నయ తత్పురుష అంటే నిషేధాత్మకమైనటువంటిది ఏ విధంగా అజ్ఞానం అన్నాం అనుకో ఇది నయతత్పురుష సమాసం జ్ఞానము కానిది అజ్ఞానము లేదా జ్ఞానం యొక్క అభావము అజ్ఞానము ఎప్పుడైతే జ్ఞానమును నిషేధం చేస్తున్నామో అక్కడ నై వస్తుంది నా జ్ఞానం అజ్ఞానం అంటే జ్ఞానము నిషేధం చేస్తే జ్ఞానము కానిది అజ్ఞానము లేదా జ్ఞానం యొక్క అభావము అజ్ఞానము ఇక్కడ నిషేధం చేయడం జరుగుతుంది నిషేధ నకారం అయితే ఆ నకారాన్ని జోడించి ఏ శబ్దాన్ని అయితే చెప్తామో ఆ శబ్దానికి అర్థం ఏదైతే ఉంటుందో అది నిషేధించబడుతుంది ఇప్పుడు నకారాన్ని జోడించి జ్ఞానం చెప్పినాం అనుకున్న ప్లస్ జ్ఞానం అనప్పుడు ఆ జ్ఞానము నిషేధింపబడుతుంది జ్ఞానము కాదు లేదా జ్ఞానం యొక్క అభావము ఈ ఇది నయ తత్పరుష సమస్య అంటే అయితే ఈ ఈ నైకి అర్థాలు ఉంటాయి తత్సృశ్యం అభావ తదన్యత్వం తదల్పత అప్రాశస్యం విరోధ న ప్రకీర్తితాదృశ్యం సదృశ్యార్థంలో ఈ నై ప్రయోగించబడుతుంది ఏ విధంగా మొట్టమొదటి సాదృశ్యార్థం తెలుసుకోండి నై సమాసము అంటే నకారము సాదృశార్థంలో వాడబడుతుంది ఏ విధంగా అశ్వమునకు సాదృశ్య ఏముంటుంది చెప్పండి గర్ధభము గాడిద గురమునకు సాదృశ్యము గాడిద ఉంటుంది ఆ గాడిదకు అనస్వహ అని చెప్పవచ్చు కదా అశ్వహ అనస్వహ అశ్వనిది అనశ్వ ఎవరు గాడిద గర్ధభము ఇక్కడ నై ప్రయోగం చేయబడింది ఏ అర్థంలో సాదృ లో అంటే గుర్రముతో సాదృ సాదృం అంటే సమాన ధర్మాలు కలిగినటువంటిది గుర్రమునకు సమాన ధర్మాలు కలిగినటువంటిది గాడిద భేదం కూడా ఉంటుంది భేద సహిత సమాన ధర్మకు సాదృశ్యం కలియ భేదము ఉంటుంది మరి సమాన ధర్మాలు కూడా ఉంటాయి అంటే సంపూర్ణంగా సమాన ధర్మాలు ఉండవు కించిత్ సమాన ధర్మాలు ఉంటాయి ఏ విధంగా గుర్రము ఎట్లా ఉంటుందో అట్లే గాడిద ఉంటుంది కాకపోతే ఎత్తులో కించిత్ తక్కు ఉంటుంది భేదం కూడా ఉంది కానీ సమాన ధర్మాలు ఉన్నాయి కాళ్ళు డెక్కలు మూతి చెవులు కండ్లు అన్ని కూడా గుర్రమునకు సమాన ధర్మాలు ఉన్నాయి కానీ భేదం కూడా ఉంది గాడిదంటే గుర్రం కాదు గుర్రం అంటే గాడిది కాదు ఈ సాదృశ్యార్థంలో నై ప్రయోగం చేయబడింది ఇక అభావార్థంలో భూతలమునందు ఒక ఘటం ఉంది దాన్ని అక్కడి నుంచి తొలగించి మరొక చోట పెట్టామనుకోండి మొదలు ఏ చోటనైతే ఘటం ఉండను ఆ చోట ఇప్పుడు ఘటం మీద ఏమున్నది అభావం ఉన్నది భూతలే ఘటహ అని పూర్వం చెప్పినాము ఇప్పుడు భూతలే ఘటో నాస్తి అని చెప్తున్నాము నా అస్థి అంటే అస్తిత్వం అంటే ఉనికి ఉండుట ఆ ఉనికిని నిషేధం చేసింది నకారం నా ప్లస్ అస్థి నాస్తి అంటే అక్కడ భావమును నిషేదం చేసింది అభావార్థంలో నకారం వాడబడింది అందుకని తత్సాదృశ్యం అభావస్థ అని చెప్పుకున్నాం ఇక తద్ ఏదైనా ఒక వస్తువు ఉన్నది దానికంటే అన్యమును చెప్పుటందు కూడా నకారము వాడబడుతుంది ఏ విధంగా అమనుష్యం ప్రాణిని మానయ మనుష్యుడు కాని ప్రాణిని తీసుకురా అన్నాం అనుకో అంటే మనుష్యుని కంటే అన్యమైనటువంటి ప్రాణిని తీసుకురా అని చెప్పినట్లయింది అక్కడ అక్కడ నా మనుష అమనుష నిషేధ వచనం నకారము నై ప్రయోగం చేయడం జరిగింది ఇది అన్యార్థం నందు మనుషుల కంటే అన్యమైనటువంటి ప్రాణిని అంటే ఇంకా మనుషులను విడిచిపెట్టి ఏ ప్రాణిని అయినా తీసుకురావచ్చు ప్రాణిణం ఆనయా అన్నాడు ఇది అన్యర్థంలో నై ప్రయోగం చేయడం జరిగింది ఇక తదల్పత అల్పార్థం నందు అనుదర కన్య ఒక కన్య చాలా సన్నగా బక్కగా ఉంది అసలు ఆమెకు పొట్ట ఉన్నదా లేదా అని గుర్తుపట్టడానికి కష్టం అవుతుంది అంటే చాలా చిక్కిపోయి బక్కగా ఉంది కడుపు వెన్నెముకకు ఆనినట్లుగా ఉంది కడుపు అల్పమైన ఉదరం అల్పార్థంలో ఆ కన్యకకు అనుదర కన్య అని విధంగా చెప్పడం జరిగింది అల్పార్థంలో ఇక అప్రాశస్తం శ్రేష్ఠము కానటువంటి దాని విషయంలో కూడా ఈ నై ప్రయోగం చేయడం జరుగుతుంది ఏ విధంగా అబ్రాహ్మణోయం ఇది శుద్రుడు ఉన్నాడు అనుకోండి అతనికి శ్రేష్ఠుడు కాదు అని చెప్పేది ఉన్నది బ్రాహ్మణుడు కాదని చెప్పేది ఉన్నది ఏమనాలి అప్పుడు అంటే నా బ్రాహ్మణ అబ్రాహ్మణ ఈ నకారం ఇక్కడ అప్రాశస్యార్థంలో వాడబడింది నా బ్రాహ్మణ అబ్రాహ్మణ అబ్రాహ్మణోయమితి ఈ విధంగా ఇక విరోధార్థము చివరిది ఆరవది ధర్మమునకు విరోధి అధర్మము సురలకు అంటే దేవతలకు విరోధి అసురులు జ్ఞానమునకు విరోధి అజ్ఞానము ఇట్లా విరోధార్థంలో నా ప్లస్ జ్ఞానం అజ్ఞానం ఈ అజ్ఞానం అనేది తత్పరుష సమాసం ఇలా నకారం ఏమని బోధించింది విరోధార్థాన్ని బోధించింది జ్ఞానమునకు విరోధి అజ్ఞానము అని అయితే ఈ ఆరు అర్థాల్లో సాదృశ్య అర్థం గాని అల్పార్థం గాని అప్రశస్త అర్థం గాని ఈ మూడింటిని వదిలిపెట్టి మిగతా మూడింటిని గ్రహిస్తున్నాడు అంటే అభావము అన్యత్వము విరోధము ఈ మూడు అర్థాల్లో వికల్పం చేస్తున్నాడు రామకృష్ణ అవివేకం అన్నాడు కదా ఈ సంఘము గానీ నియమనం అని చెప్పాడు కదా అంటే అవివేకాన్ని స్వీకరించాడు అవివేకాన్ని స్వీకరిస్తాడో అప్పుడు మాయావాదము అతని మెడలో పడుతుంది అంటే వేదాంతాన్ని బలాత్కారంగానైనా ఇష్టం లేకున్నా గానీ స్వీకరించవలసినటువంటి అప సిద్ధాంత ఆపత్తి ఏర్పడుతుంది సాంఖ్యులకు ఏ విధంగా ఇప్పుడు చూడండి అరవై అంకం అయం భావహ ఇహ ఇహ భావే ఇక్కడ ఈ భావం ఉంది అవివేకోనామ కిం వివేక అభావ అవివేకము అంటే నా ప్లస్ వివేకహ అవివేకహ అని అవివేకానికి అర్థము అభావార్థంలో వాడతారా ఏ విధంగా భూతలో ఘటో నాస్తి అని చెప్పినట్టుగా అభావార్థం తీసుకుంటావా అన్యత్వం అనే అర్థంలో చెప్తావా అవివేకం అంటే వివేకమునకు అన్యమైనది అవివేకము అని ఇట్లా అవివేక శబ్దానికి అర్థం చేస్తావా ఉత్త తద్ విరోధి లేదా వివేకమునకు విరోధి అవివేకము ఇట్లా ఇట్లా మూడు వికల్పాలు చేస్తే నా ఆద్యహ మొదటి వికల్పం సంభవించదు ఏది వివేకం యొక్క అభావము అవివేకము అని ఈ విధంగా చెప్పినట్లయితే అవివేకాన్ని అభావ రూపంగా స్వీకరించినట్లయితే ఇంతకు ముందుకు ఈ సంఘము నియమనము అనేటువంటిది అవివేకం యొక్క కార్యము అన్నాడు అంటే అవివేకం వల్ల పుట్టింది అన్నాడు మరి ఏదైతే కార్యాన్ని ఉత్పన్నం చేస్తుందో అది కారణం ఆ కారణము భావరూపం ఉంటే కార్యముత్పన్నమవుతుందా అభావ రూపం ఉంటే కార్యం ఉత్పన్నమవుతుందా చెప్పండి అభావ మాత్రస్ భావ కార్య జనకత్వ అయోగాత్ అభావ మాత్రం స్నేయాయకులు ప్రాగభావం ప్రధ్వంస్వభావము అన్యోన్య అభావము అత్యంత అభావం చెప్తారు కదా ఏ అభావం చేత కూడా కార్యం ఉత్పన్నం కాదు ఎందుకు అభావం అంటే లేనే లేదు కదా మరి లేనటువంటి దాని నుంచి భావరూప కార్యం ఎట్లా ఉత్పన్నం అవుతుంది కథ మసత సజ్జాయేత విద్యతే భావో నా విద్యతే సత అభావం నుంచి భావరూపకార్యం ఎట్లా ఉండ ఉత్పన్నమవుతుంది ఇప్పుడు ఇసుకలో నూనె లేదు దాన్ని గాను గాడించినట్లయితే నూనె వెలువడుతుందని చెప్పండి రాదు ఎందుకు ఇసుకలో నూనె యొక్క అభావం ఉన్నది అదే తిల్ల ఎందు లేదా వేరు నూనె ఉన్నది కాబట్టి గాని నూనె వస్తుంది అంటే భావం ఉంటేనే భావరూపకార్యం ఉత్పన్నమవుతుంది కారణము భావరూపం ఉండాలి కార్యం కూడా భావరూపము ఉత్పన్నం అవుతుంది అభావం నుంచి భావ రూపకారం ఎలా ఉత్పన్నం అవుతుంది ఇది ఎక్కడ కూడా ఎవరు కూడా స్వీకరించారు అందుకని వివేకం యొక్క అభావం అవివేకం అంటే కుదరదు నా ద్వితీయ రెండో వికల్పం కూడా సంభవించదు వివేకాద అన్యస్య ఘటాదేహే సంఘ హేతుత్వ ఆదర్శనాత్ వివేకము కంటే అన్యమైనటువంటి దాని ఈ సంఘము నియమనము అనేటువంటి కార్యం అంటే వివేకం కంటే అన్యమైనటువంటి ఘటాదులు కూడా ఉన్నాయి కదా ఆ ఘటాదుల చేత సంఘము నియమనము అనే కార్యం ఉత్పన్నమవుతుందా బాబా లేదు అందుకని అన్యర్థంలో కూడా ఆ శబ్దాన్ని వాడకూడదు ఇక పరిశేషన్యాయం చేత మిగిలిందేది విరోధార్తము తృతీయేతు తావరూప అజ్ఞానత్వమేవ ఇది మాయావాద ప్రసంగ ఇక వివేకము నాకు విరోధి అవివేకము అని ఈ అర్థంలో గనక అవివేక శబ్దానికి అర్థం చేస్తే అప్పుడు ఏమవుతుంది తెలుసా ఏది విరోధి పదార్థం అది భావరూపం ఉంటుందా అభావరూపం ఉంటుందా ఇప్పుడు పాము ముంగిస రెండిటికీ వైరం ఉంటుంది రెండు పరస్పరం విరోధి ప్రాణులు అయితే ఒకటే ఒక ప్రాణి ఉన్నదనుకో ముంగిసనే ఉన్నది పాము లేదనుకో అప్పుడు దేనితోనే విరోధం చెప్తావు దానికి పామె ఉన్నది ముంగిస లేదనుకో ఆ పాముకు దేనితో విరోధం చెప్తావు చెప్పడానికి రాదు రెండు ఎదురెదురుగా వస్తే అప్పుడు పరస్పరం విరోధి శత్రువులు కాబట్టి అప్పుడు రెండు కలిగించుకుంటాయి అంటే విరోధి పదార్థాలు ఎప్పుడు కూడా విద్యమానమై భావ రూపంలో ఉండాలి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది శత్రువే లేకపోతే అతను విరోధి ఇవ్వడు చెప్పు అతనికి విరోధి ఇవ్వడు లేడు అంటే విరోధి అనేవాడ చెప్పాలంటే భావరూప పదార్థానికి విరోధిత్వము ఉంటుంది ఎప్పుడైతే వివేకము నాకు విరోధి అవివేకము అంటే ఈ అవివేకము వివేకానికి విరోధి చెప్పినప్పుడు అవివేకము అది భావరూప పదార్థమయ్యే ఉంటుంది మరి వివేకానికి విరోధి అనేటువంటి భావరూప పదార్థం ఏముంటుంది అజ్ఞానమే ఉంటుంది అందుకని రుదత అపి మాయావాద అంగీకర్తవ్యం ఏడ్చుకుంటైనా గానీ సాంఖ్యుల చేత మాయావాదం స్వీకరించదగినది స్వీకరించాలి అంతే అందుకని అపసిద్ధాంత ఆపత్తి ఏర్పడుతుంది అందుకని అవివేకం యొక్క కార్యము సంఘము నియమనము అని ఈ విధంగా చెప్పకు అని సాంఖ్యులను నూరు ముయించాడు సిద్ధాంతి అరవై అంకం చూడండి అద్వైత అభ్యుపగమే బంధ మోక్ష వ్యవస్థ అనుపత్తే ఆత్మభేద అంగీకర్తవ్య ఇది చోదయ్య అప్పుడు సాంఖ్యులు అంటారు చూడు అసంగ సిద్ధి కోసం అద్వైత బోధ అవసరము అని మీరు అంతే కదా సరే అద్వైత బోధ అయింది అనుకో అద్వైత బోధ అయితే మోక్షం కలుగుతుంది అని మీరు కానీ ఈ బంధ మోక్ష వ్యవస్థ అనుపన్నం అవుతుంది అద్వైత బోధ చేత బంధ మోక్ష వ్యవస్థ కాదు ఎందుకంటే అద్వైతం అంటే ఏమన్నట్లు నా ద్వైత ఇది అద్వైత రెండవది లేదు ఒకే ఒక అద్విత పరబ్రహ్మ వస్తుంది అదే ఆత్మ అదే పరమాత్మ ఒకే ఒక చైతన్యం ఉంది ఆ ఒకే ఒక చైతన్యంలో ఎవడు బద్ధుడు ఎవడు ముక్తుడు రెండోడు లేనే లేడు బద్ధుడు ముక్తుడు అని చెప్పడానికి రెండో వాడు ఉండాలి కదా ఇతడు బద్ధుడు ఇతడు ముక్తుడు అని వ్యవస్థ చెయ్యాలంటే నానత్వాన్ని స్వీకరించాలే ఒకే ఒక ఆత్మ ఎందు బంధమోక్ష వ్యవస్థ ఎలా అయితే చెప్పండి ఉన్నది ఒకటే కదా మరి అందులో బద్ధుడెవుడు ముక్తుడెవుడు చెప్పు అందుకని ఇక ఇతడు బద్ధుడు ఇతడు ముక్తుడు అని చెప్పాలంటే ఆత్మ నానత్వాన్ని స్వీకరిస్తేనే బంధ మోక్ష వ్యవస్థ అవుతుంది అందుకని అద్వైత బోధ మోక్షం కలుగుతుంది అని మీరు అంటారు గాని వ్యవస్థకు అద్వైత బోధ హేతు హా ఆత్మ భేదాన్ని స్వీకరిస్తే బంధమోక్ష వ్యవస్థ కుదురుతుంది ఇతడు ఒక ఆత్మ ఇతడు ఒక ఆత్మ అతడు ఒక ఆత్మ అతడు ఒక ఆత్మ ఇట్లా ఆత్మ నానాత్మ అని చెప్తే ఎవడైతే గురు శాస్త్రాన్ని ఆశ్రయించి తత్వసారి మహావాక్యాలను శ్రవణమరణ చేసి మరి పొందుతాడో అప్పుడు అతడు ముక్తుడనబడతాడు ఎవడు సాధన చేయలేదో వాడు బౌద్ధుడు అనేక ఆత్మలను స్వీకరించినట్లయితే బంధమోక్ష వ్యవస్థ అవుతుంది కానీ అద్వైతం ఒకటే ఒక ఆత్మతత్వం ఉంది ఒకే ఒక చైతన్యం ఉన్నది అని ఈ స్వీకరిస్తే బంధమోక్ష వ్యవస్థ కాదు అని సాంఖ్యులు అందుకే వాళ్ళు ఆత్మ నానత్వాన్ని స్వీకరించారు సాంకులు ఆత్మ నానత్వాన్ని ఎందుకు స్వీకరించారు అంటే బంధమోక్ష వ్యవస్థ కోసం కానీ వారికి తెలియదు బంధమోక్ష వ్యవస్థ ఆత్మనానత్వాన్ని స్వీకరించకుండా కూడా అవుతది అనేటువంటి జ్ఞానం వాళ్ళకు లేదు అది ఇప్పుడు ఉద్యారాణ గురుదేవుడు చెప్తూ ఉన్నాడు ద్వారా రెండు వందల ముప్పై మూడు ఇది చెన్నయతో మాయా వ్యవస్థాపయుతము క్షమా బంధ మోక్ష వ్యవస్థ కోసం ఆత్మ నానత్వాన్ని తప్పకుండా స్వీకరించాలి కదా అని సాంకులు ఏదైతే శంక దాన్ని ఇతి చేత్ నా అనంటూ విద్యారణ్య గురుదేవులు నిరాకరించాడు ఎందుకయ్యా ఇత మాయా వ్యవస్థాపయుతం క్షమా మందమోక్ష వ్యవస్థ చేయడానికి మాయ ఉన్నది కదా మాయ ఉండగా మళ్ళీ ఎందుకు దిగులు పెడతా ఉన్నావు వంద మోక్ష వ్యవస్థ ఎట్లయితుంది అని ఆత్మ నానత్వాన్ని స్వీకరించాలి అని ఎందుకు తొందరపడుతున్నావు మాయ ఉన్నది కదా వంద మోక్ష వ్యవస్థ చేస్తుంది ఏ విధంగా మాయా స్వయంగానే అవిద్య రూపంలో మరియు మాయా రూపంలో తానే అయ్యిందని మనకు నృసింహ ఉత్తర తాపన యోపనిషత్తు చెప్తుందా లేదా మాయాచ అవిద్యాచ స్వయమేవ భవతి మాయా భాష కరోతి జీవేశం అని చక్కగా శృతి మాత చెప్తూ మాయనే శుద్ధ సత్వ ప్రధానమై మాయ అనబడుతుంది అదే మరణ సత్వ ప్రధానమై అవిద్య అనబడుతుంది ఆ అవిద్య ఉపాధి గలవాడు జీవుడు అయితే మాయా ఉపాధి గలవాడు అయితే ఈ అవిద్య లేదా అవిద్య కార్యమైనటువంటి అంతఃకరణాలు నానా అంతఃకరణం ఉపాధి చెప్పినా అవిద్య ఉపాధి చెప్పినా నానా చెప్తారు కాబట్టి నానా ఉపాధులు కలిగినటువంటి జీవులకు బంధమోక్ష వ్యవస్థ అవుతది ఇవని అంతఃకరణంలో జ్ఞానోదయం అయితే వాడు ముక్తుడు ఇవనికి అజ్ఞానం ఉంటే వాడు బౌద్ధుడు ఈ మాయ ఉన్నది కదా వ్యవస్థ చేయడానికి ఆత్మ ఒప్పుకోవాల్సిన అవసరమే ఉన్నది అని విద్యారాయణ గురుదేవులు సమాధానం చెప్పాడు బంధమోక్షాలను వ్యవస్థ చేయడానికి మాయా క్షమా మాయకు ఆ సామర్థ్యం ఉంది అంటాడు డెబ్బై చూడండి ఏకస్య ఆత్మన మాయ బంధమోక్ష వ్యవస్థ ఉపత్తే మాయమితి పరిహరతే ఒకే ఒక ఆత్మను స్వీకరించ కూడా మాయ చేత బంధమోక్ష వ్యవస్థ చేయడానికి వస్తుంది అంతఃకరణాలు నానా ఎవరంతకరణంలో జ్ఞానోదయం అయితే ఒక ముక్తుడు జ్ఞానోదయం కాలేదో బద్ధుడు కాని ఆత్మ మాత్రం రెండు శరీరాల్లో ఒకటే ఉంది అయితే ఈ బద్ధత ఈ ముక్త అనేది ఆత్మ యొక్క ధర్మం కాదు కదా ఆత్మ ధర్మం అయితే నువ్వు అన్నట్టు ఆపత్తి వస్తుండే ఈ బంధమోక్షము ఆత్మ ధర్మం కానే కాదు అది అంతఃకరణ ధర్మం బుద్ధి ధర్మం ఉన్నది బంధము మోక్షము అనేది బుద్ధులు నానా ఏ బుద్ధులో జ్ఞానంగారైతే వడముక్తుడు ఏ బుద్ధులో జ్ఞాన గారు లేదో వడ్బుద్ధుడు చక్కగా వ్యవస్థ అయితుంది కదా ఇదంతా మాయలో జరుగుతుంది ఆత్మ నానత్వాన్ని స్వీకరించాల్సిన అవసరమే ఉన్నది అని నా యత మాయా వ్యవస్థాపయుతం క్షమా అంటూ ఉత్తరార్థంలో చెప్పినాడు శ్లోకానికి అవతారిక మాయా అవి కథం వ్యవస్థాపయత్ ఇది ఆశంక్య తుర్ఘటకారిత్వ స్వభావ్యాధిత్యాహా ఇప్పుడు మాయ అయినా కానీ బంధమోక్షాలను ఎట్లా వ్యవస్థ చేస్తుంది జీవులకు మాయ సమర్థవంతం ఉన్నది బంధమోక్ష వ్యవస్థ జీవుతకు అని మీరు అన్నారు కానీ ఎట్లా అంటే అప్పుడు మాయా అది ఏం చేయదు చెప్పు ఏమైనా చేస్తుంది ఎందుకు అది అఘటన ఘటన ఉంది దుర్ఘటకారి ఉంది దుర్ఘటమైన దాన్ని కూడా ఘటింపజేసి చూపెట్టే సామర్థ్యం దానిలో ఉంది కాబట్టి మాయా చేత వ్యవస్థ అవుతుంది దుర్ఘటంఘటయా మీతి విరుద్ధం కిం న పశ్యసి వాస్తవంధ మోక్షర్ణ సహతేతరా చూడు ఎప్పుడన్నా ఆ ఇంద్రజాలికుడు గారిడవాడు వింత వస్తువులను చూపెడుతున్నప్పుడు నువ్వు చూసినావా లేదా ఘటింపరా అనే దాన్ని కూడా ఘటింపజేసి ఆ మాయ చూపెడుతుందా లేదా అందరు ముందు చూపెడతాడు చేతులు ఒక పక్షి యొక్క ఈకను తీసుకుంటాడు ఆ ఈకను తీసుకొని చూడండి అందరు చూస్తున్నారా దీన్ని నేను పావురం చేస్తా అని అందరికి చూపెడతాడు చూపెట్టి అందరి ముందే ఆ ఈకను ఒక వస్త్రంలో కప్పి చూ మంతరంటాడు ఏదో అని మళ్ళీ అందరి ముందు నుంచి ఆ వస్త్రం నుంచి పావురాన్ని చూపెట్టి పైకి ఎగురవేస్తాడు అందరి ముందు అది రేపరేప ఎగురిపోతుంది ఇది దుర్ఘటం కాదా అది ఎవరు చేశారు మాయా అందుకని దుర్ఘటన ఘటయా మీతి ఇప్పుడు మాయావి దుర్ఘటమైన దాన్ని కూడా ఘటింపజేసి చూపెడతాను అని వింత వస్తువులను చూపెడతాడా లేదా ఇది ఎవరి కార్యం మాయా కార్యమే కాదా ఇది నీకు తెలియదా అదే విధంగా ఈ స్వరూప అజ్ఞానం ఈ మాయా కూడా బంధమోక్ష వ్యవస్థ చేయుటలో సమర్థం ఉన్నది ఎందుకు అది దుర్ఘటన అయిన దాన్ని కూడా ఘటింపజేసి చూపెడుతుంది పైగా బంధ మోక్ష వాస్తవములు ఎక్కడ చెప్పలే బంధము మిథ్యనే బంధ సాపేక్ష మోక్షము కూడా మిథ్యనే చూడు బాబా అందరు బాగా గమనించండి మోక్షం కూడా మిథ్యనే మరి ఏ నీకు మోక్షం కావాలని వచ్చినవు కదా ఇంకెందుకు నీకు మోక్షం చెప్పు హా మోక్షం కూడా మిథ్యనే ఎందుకు బంధం సత్యమా చెప్పండి ఆత్మకు బంధం ఉన్నదా లేదు కదా మరి బంధము ఎప్పుడైతే మిథ్యానో ఆ బంధ సాపేక్ష మోక్షం కూడా మిథ్యనే ఎందుకు ఎవుడు బద్ధుడో వాడే ముక్తుడవుతాడు కదా మరి బంధమే లేకపోతే ఆత్మకు మోక్షం ఎక్కడ చెప్పండి అందుకని ఈ బంధం మోక్షంలో కూడా మిథ్యనే అని నువ్వు చెప్తున్నావా స్వామిజీ నేను చెప్పడం లేదు శృతి మాత్ర చెప్పింది శృతికి ఏ మాత్రం కూడా సహనం కాదు బంధ మోక్షాలు సత్యము అని అంటే శృతికి సహనం కాదు ఎందుకు శృతి బంధమోక్షాలను నిషేధం చేసింది అవి ఆత్మ ధర్మాలు కావు అవి బుద్ధి ధర్మాలు అని చెప్పింది దుర్ఘటం ఘటయామితి విరుద్ధం కిమ్న పశ్యసి ఇప్పుడు ఘటింప సత్యముగా అనే దాన్ని కూడా ఘటింపజేసి చూపెడతాను లోకంలో గారిడి పడేది చెప్పి వింత వస్తువులు చూపెడతాడో అది నీకు తెలియదా అది మాయా కార్యం అని మరి బంధమోక్షాలను కూడా వ్యవస్థ చేయడానికి మాయ ఉండగా ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు మాయా దుర్ఘటమైనటువంటిది మాయా దుర్ఘటము అని మనకు ఇష్టసిద్ధికారు విముక్తాచారులు చెప్తారు ఇష్టసిద్ధిలో నూట శ్లోకంలో దుర్ఘట విద్యాయా భూషణం నతు దూషణం కథంచే అవిద్యత్వం దుర్ఘటం భవేత్ చూడు చమత్కారంగా చెప్పినాడు విముక్తారులు చూడు అవిద్యయా దుర్ఘటత్వం భూషణం అంటాడు అవిద్యలో ఏదైతే దుర్ఘటత్వం ఉన్నదో ఘటింప శత్యము గాని దాన్ని కూడా ఘటింపజేసి చూపెట్టేటువంటి ఏ దుర్ఘటత్వం మాయలో ఉన్నదో అది దానికి భూషణమే అంటాడు నదు దూషణం అది దూషం కాదు దానికి భూషణమే ఒకవేళ కథంచ ఘటమానత్వే ఆ మాయ ఏ ప్రకారంగా గాని ఘటింపబడినట్లయితే సిద్ధింపబడినట్లయితే కథంచ ఘటమానత్వే అవిద్యత్వం దుర్ఘటం భవే ఆ అవిద్యత్వమే దుర్ఘటమైపోతాయి దానిలో అందుకని అవిద్య దుర్ఘటమైనటువంటిది ఆ దుర్ఘటత్వం దానికి భూషణమే కాని దూషణం కాదు నత దూషణం అని ఇష్ట సిద్ధికారు చెప్పారు బంధస్య ఆవిద్యకత్వే అవి మోక్షో వాస్తవ అభిపేతవ్యత్యాసంఖ్య అయితే స్వామీజీ బంధము అనేది ఆవిద్యకము ఉంటే ఉండుగాక ఎందుకంటే అవిచార కృతో బందో విచారేణ నివర్తతే అని విద్యారాణి గురుజువులు ముందు ముందు నాటక దీపంలో చెప్తారు కదా అవిచారం వల్ల బంధం వచ్చింది అంటే అవివేకం వల్ల అవిద్య వల్ల బంధం వచ్చింది అని అంటారు కదా సరే స్వామిజీ మేము కూడా ఒప్పుకుంటాం విచారం చేయనందు అవివేకం వల్లనే అవిద్య వల్లనే బంధం వచ్చింది కానీ మోక్షం ఆవిద్యకం మేము ఒప్పుకోం అంటాడు మోక్షం ఆవిద్యకం ఎందుకు అయితేది అవిద్య వల్ల వచ్చిందా మోక్షము జ్ఞానాన్ని సంపాదించుకుంటే కదా ముక్తుడయ్యేది విద్య వల్ల కదా వచ్చేది జ్ఞానం అంటే విద్య అంటే పర్యాయ శబ్దాలే కదా విద్య చేత అవిద్య నాశనం కదా ఇతడు ముక్తుడయ్యేది మరి మోక్షం కూడా ఆవిద్యకమే అంటే ఎట్లా సంభవం చెప్పండి అది జ్ఞానం కలుగుతుంది మోక్షము బంధం వచ్చింది అవిద్య వల్ల ఇది మేము ఒప్పుకుంటాము కానీ మోక్షం కూడా ఆవిద్యకమే అంటే ఆవిద్య కార్యం ఏంటంటే మేము ఎట్లా ఒప్పుకోవాలి ఎందుకు జ్ఞానం చేత కలిగేది కదా మోక్షము అని ఈ విధంగా శంకాకారుడు అంటే శృతి విరోధాద్ మాయవ మిథ్యా అయ్యా ఈ మోక్షం కూడా ఆవిద్యకమే ఎవరు చెప్తున్నారు శృతి చెప్తుంది బంధము ఆవిద్యకమే మోక్షం కూడా ఆవిద్యకమే బంధము మిథ్యనే మోక్షం కూడా మిథ్యానే అని శృతి చెప్తుంది ఈ బంధ మోక్షాలు సత్యము అని చెప్పితే శృతికి సహనం కాదు సుమ శృతి నా సహతేతరం సుతరం ఒప్పుకోదు ఏ మాత్రం కూడా సహనం కాదు శృతికి బంధమోక్షాలు సత్యం అంటే ఎందుకు స్వయంగా చెప్పింది బంధ మోక్షాలు అని బంధం ఎట్ల మిథ్యను మోక్షం కూడా మిథ్యనే అని చెప్పింది ఆత్మోపనిషత్తులో ఇరవై ఐదు శ్లోకం మరి ఇరవై తొమ్మిదో శ్లోకాన్ని సంగ్రహం చేసి మేము చెప్తున్నాము బంధమోక్షలో ప్రమాణం మాయా క్లృప్త బంధ మోక్ష నిష్క్రియా సర్పామౌ బుధేర వేతన అతస్త మాయయా క్లుప్త బంధ మోక్షాత్మని మాయా క్లుప్త బంధ మోక్ష మాయా కల్పింపబడినవి బంధం మోక్షలు బంధము మాయా కల్పితమే మోక్షం కూడా మాయా కల్పితమే వస్తుత స్వాత్మని నష్టహ వాస్తవంగా ఆత్మయందు ఇవి లేవు ఆత్మయందు బంధము లేదు మోక్షము కూడా లేదు పిత ఏ విధంగా అంటే నిష్క్రియాం రజ్జువు సర్ప ఆభాసినర్గము నిష్క్రియమైనటువంటి రజ్జునందు సర్పం యొక్క ఆభాసం ఒకట సర్పం యొక్క నివృత్తి ఇది ఎంతవరకు నిజం చెప్పండి ప్రజ ఎందు సర్పం ఉంటుందా ఉండదు కనపడుతుంది ఏమిటి అది ఆరోపమే కదా వాస్తవం కాదు కదా కల్పితమే కదా పోనీ ఆ సర్పము అధిష్టాన జ్ఞానం చేత నివృత్తి కూడా అయింది పాము నివృత్తమైంది పొయ్యింది అనేది కూడా కల్పననే కదా సర్పము కనపడుతుంది అనేది కల్పననే సర్పం పొయ్యింది అనేది కల్పననే ఎందుకు అది రాలేదు పోలేదు అందుకని సర్ప ఆభాస వినోగము యథా రజ్జవు కల్పితం తథా బంధ మోక్ష స్వాత్మని కల్పిత ఏ విధంగా రజ్జు ఎందు సర్పం యొక్క ఆభాసము మరి సర్పం యొక్క నివృత్తి ఏ విధంగా కల్పితములు అదే విధంగా ఆత్మ ఎందు కూడా కల్పితములే ఎవరి కల్పితములు అంటే మాయా కల్పితములు మాయా చేత కల్పింపబడ్డాయి అయితే మరి బంధ యొక్క అనుభవం అయితే మాకు ఉంది కదా అందుకే కదా ఇప్పుడు మనం అందరం సత్సంగం చేయడానికి కూర్చున్నాం ఎందుకు కూర్చున్నాం చెప్పండి బంధ నివృత్తి కోసమే మోక్షం కావాలనే అంతే కదా మరి ఇది అనుభవంలో ఉన్నది సకల జీవులకు నేను బద్ధుణ్ణి నేను ముక్తుండే అనేటువంటి అనుభవము అగ్ని జీవులకు మరి జ్ఞాని జీవులకు ఉన్నది ఈ అనుభవాన్ని అపలాపం చేయడానికి రాదు కదా మరి ఇది ఎవరి ధర్మం ఆత్మధర్మం కాకపోతే ఆత్మ ఎందు బంధ మోక్షాలు లేకపోతే నేను బద్ధుణ్ణి నేను ముక్తున్న అనేటువంటి అనుభవము ఏదైతే లోకంలో ప్రతీతి అవుతుందో మరి ఈ బంధ మోక్షాలు ఎవరి ధర్మాలు చెప్పండి అంటే ఏతవు బుద్ధే ఏవ గుణవు అంటాడు ఇవి బుద్ధి ధర్మాలను అయినా ఇవి ఆత్మ ధర్మాలు కావు ఎందుకు నేను బద్ధుణ్ణి అనుకున్నాడు బుద్ధిలో నేను ముక్తున్ని అనుకున్నాడు బుద్ధులు అంటే ఆత్మకులు ఇవి ఇవి ఆ బంధమును మోక్షమును ప్రకాశించే వానికి బంధం మోక్షాలు ఉన్నాయా ఒకవేళ బంధం వచ్చింది మోక్షం వచ్చింది అంటే ఏది వస్తుందో అది మళ్ళీ పోతుంది బంధం నాకు కలిగింది లేదా మోక్షం నాకు కలిగింది అని అంటే అవి కాలాంతరంలో పోతాయి అనిత్యంలో అవుతాయి నిత్యమైనటువంటి ఆత్మ వస్తువునందు బంధుమోక్షాలు లేవు అతహ తే ఆ బంధుమోక్షాలు మాయా కృప్త కల్పించబడ్డాయి అని వాస్తవంలో కావు అందుకని ఆత్మ ఎందు మోక్షాలు లేవు బంధు మోక్షం నచ ఆత్మని అని అంటూ ఆత్మోపనిషత్తు చెప్తుంది కాబట్టి శృతి మాత బంధ మోక్షాలు సత్యము అని అంటే మాత్రము ఒప్పుకోదు శృతి మాతకు సహనం కాదు అలాగా స్వామీజీ అయితే శృతిని చూపెట్టండి మాకు ప్రమాణం చూపెట్టండి అని విద్యారాణ్య గురు దేవులను అడిగితే శృతిని చూపెడతాడు మొదలు డెబ్బై అంకం చూడండి నా సహతే తరాం అంటే అతితరాం నైవ సహతే ఇత్యర్థ ఏ మాత్రం కూడా సహించదు శృతం మాత బంధ మోక్షాలు సత్యం బంధం ఇవ మోక్షం అపి వాస్తవం నహతే ఇది భావ ఏ విధంగా వాస్తవం కాదు కల్పితము అదే విధంగా బంధ సాపేక్ష మోక్షం కూడా వాస్తవం కాదు మరే కల్పితము అని శృతి చెప్తుంది నా నిరోధన చోత్పత్తి నబద్ధున్న సాధక నా ముక్త నిత్య పరమార్థత ఈ శ్లోకము నూట ఉపనిషత్తుల్లో అనేక ఉపనిషత్తుల్లో ఉంది మంత్రము మనకు దశోపనిషత్తుల్లో మాత్రం మాండక్య శ్రీ గౌడపాదాచారులు చెప్పారు నిరోధం అంటే ప్రళయము ప్రళయము లేదు ఉత్పత్తి లేదు బద్ధుడు లేడు సాధకుడు లేడు ముక్షువు లేడు ముక్తుడు లేడు పోనీ ఇప్పుడు మీరు చెప్పు ఇంతవరకు ఎంతమంది ముక్తులు మీకు కూడా మోక్షం కలుగుతుంది అని అనుకుంటుండ్రా ఇది వరకు ఇప్పుడు మీరు కూడా ముక్తులు కారు అంతే పక్కా చెప్తున్నాం మేము నిశ్చయంగా ఇదివరకు ఎవరు ముక్తులు కాలేదా ఆ సుఖో ముక్తహ వామదేవో ముక్త అనే విధంగా శృతులు చెప్తున్నాయా లేదా శుకుడు ముక్తుడయ్యండు వామదేవుడు ముక్తుడైన వ్యాస వాల్మీకి వశిష్టాది మహర్షులు ముక్తులైన ఋషభ దేవుడు అని ఎన్ని ఉదాంతాలు లేవు ముక్తులు జనకుడు ముక్తుడైపోయాడు అని ఎన్ని ప్రమాణాలున్నాయి మనకు ఎదువరకెవడు ముక్తుడు కాలేదు అంటే శృతి కదా అనంటే ఎవరు కూడా ముక్తులు కాలేదు ఎందుకు ఇదివరకు ఎవరికైనా బంధం అనేది ఉంటే కదా ముక్తులయ్యేందుకు ఆత్మ నానా అయితే లేదు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఆ ఒకే ఆత్మకు బంధం లేదు మోక్షం లేదు మరి లేకపోతే మోక్షం ఎక్కడిది అందుకని ఎవ్వరు కూడా ముక్తులు కాలే ఇక కాబోరు కూడా అంతే ఇది సత్యం ఇది శృతి శ్రద్ధ అభిమతం ఎందుకు ఉత్పత్తి లేదు స్థితి లేదు ప్రళయం లేదు బద్ధులు లేడు ముక్తులు లేడు మరి సత్యం ఏంది అంటే కేవలం పరబ్రహ్మ వస్తువు ఒకటే సత్యం అదే పరమార్థత ఇత్యస పరమార్థత అందువల్ల బంధము ఏ విధంగా కల్పితము మోక్షం కూడా అదే విధంగా కల్పితము ఎప్పుడైతే ఆత్మకు బంధ మోక్షాలే లేవో ఇక బంధ మోక్ష వ్యవస్థ చేయుట కోసం అని ఆత్మ నానత్వాన్ని స్వీకరించాల్సిన అవసరం ఏమున్నా చెప్పండి అందుకని శృతి యొక్క తాత్పర్యాన్ని చక్కగా పర్యాలోచన చేయనందు వల్ల ఈ సాంఖ్యాధులకు భ్రమ కలిగింది అందుకే ఇంతకుముందు ఏమన్నాడు దుర్మతే అన్నాడు సాంఖ్యులు యోగులు ఒక వేదాంతాన్ని విడిచి మిగతా వాళ్ళందరూ కూడా దుర్మతులు దుష్టమతులు ఇవనికి సరి బుద్ధి లేదు బుద్ధి లేదు వాళ్ళకి అసలు ఎంత సాహసం చేసి చెప్పాడు దుర్మతి అన్నాడు సాంఖ్యులకు మహాత్ములు చెప్తున్నారు చెప్పుకోవడానికి మనకేం సంకోచం అందువల్ల వీళ్లకు ఎవరికి కూడా సరి అయినటువంటి శృతి సమ్మతమైనటువంటి బుద్ధి లేదు కాబట్టి వాళ్ళకు దుర్మతి అన్నాడు సరే మోక్షాదేహే వాస్తవత ప్రతిషేధకం శృతి పఠతి మోక్షాదులు వాస్తవం కాదు అనే విషయంలో నా నిరోధం నోత్పత్తి నా బాధక ప్రమాణంగా ఇచ్చినాడు నిరోధ అంటే నాశ అంటే ప్రళయము ఉత్పత్తి అంటే మీకు తెలుసు దేహ సంబంధ ఉత్పత్తి అంటే ఏమిటి దేహ సంబంధం స్థూల సూక్ష్మ సంయోగ జన్మ ఇదే జన్మ లేదా ఆవిర్భావము దానికే ఉత్పత్తి అని ఇంతకు ముందు లక్షణం చేస్తున్నారు ఆవిర్భావ తిరోభావ ఉత్పత్తి వినాశ అని అంటూ ఇదివరకే లక్షణం చేస్తున్నాడు గ్రంథకర్త శ్రీ విద్యారాయణ గురుదేవుడు ఆవిర్భావం ఈ దేహాదులతో స్థూల దేహంతో సూక్ష్మదేహము సంబంధం అయితే దానికే ఉత్పత్తి అంటారు అది కూడా లేదు ఎందుకు స్థూల దేహం అనేది ఉత్పత్తి అయితే కదా ఉత్పత్తి లేదు మరియు నాశనం లేదు నిరోధం లేదు బద్దహ అంటే సుఖ దుఃఖాది ధర్మవాన్ బద్ధుడు ఎవరయ్యా సుఖ దుఃఖాది ధర్మాలు కలిగిన వాడు బద్ధుడు సాధక శ్రవణాది అనుష్ఠాత శ్రవణము మరణము నివం పదార్థన పద్భావన ఇత్యా సాధనలు చేసేవాడు సాధకుడు అనబడతాడు ఆ సాధకుడు కూడా లేడు బద్ధుడు లేడు ముముక్షు సాధన చతు సంపన్న వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షతో అనబడు సాధన చతుష్ట సంపత్తి కలబడ ముముక్ష అనబడతాడు అటువంటి సాధన చతుష్ట సంపన్నుడైన ముముక్షువే లేడు ముక్త అంటే నివృత్తి ఆ అజ్ఞానం లేకుండా పోయిందో అతడు ముక్తుడనబడతాడు ఆ ముక్తుడు కూడా ఎవడు లేడు ఇక్కడ ఇది ఏతత్సర్వం వస్తుత నాస్తిర్థ అందుకని ఉత్పత్తి లేదు ప్రళయం లేదు బద్ధులు లేడు ముక్సు ముక్తులు లేడు సాధకులు లేడు ముముక్షువు లేడు ఏమీ లేదు మరి ఏమున్నది అన్నిటిని నిషేధం చేయగా చేయగా నిషేధానికి అవధి రూపంలో ఏదైతే నిషేధం చేయుటకు యోగ్యం కాకుండా ఉన్నదో అది ఆ నిషేధానికి అవధి ఆ బాధకు సాక్షి ఏదైతే ఉన్నదో అది పరమార్థ వస్తువు అది కాదు నువ్వే ఏది లేదు లేదు లేదు అనేవాడు ఎవడు నువ్వే కదా అని లేకుండా పోతావా చెప్పకపోవడానికి అవకాశం లేదు అందుకని ఇత్య పరమార్థత పరమార్థత అంటే పరమార్థికంగా మూడు కాలాల్లో అబాధ్యమీ ఉండున్నది ఏది అంటే కేవలం ప్రత్యేక భిన్న పరమాత్మ అంతే ఈ దేహి సంఘతం అంతా కూడా మాయా కల్పితము వాస్తవం కాదు తర్వాత రెండు శ్లోకానికి అవతారిక చూడండి ఏవం జీవేశ్వరాది భేదశ మాయామయత్వం ఉపపాదితం ఉపసంహరతే ఈ విధంగా జీవుడు కాని ఈశ్వరుడు కానీ బంధము కానీ మోక్షము కానీ ఇవన్నీ కూడా మిథ్యా మాయా కల్పితములు అని ఇంతవరకు జీవేశ్వరుడు కూడా మాయా కల్పితములు వారి చేతనే ఈ జగత్ అంతా అని చెప్తూ వచ్చాడు కదా రెండు శ్లోకంలో ఆనందమయ విజ్ఞాన మాయా విశ్వర జీవకు మాయా కల్పిత సర్వం ప్రకల్పితం ఆనందమయుడు అంటే ఈశ్వరుడు విజ్ఞానమయుడు అంటే జీవుడు వీళ్ళిద్దరు కూడా మాయయా కల్పిత మాయ చేత కల్పింపబడినరు తాభ్యా సర్వం ప్రకల్పిత వారి చేతనే మోక్షము సకల ప్రపంచము అంతా అని ఏదైతే ఆరంభించి ఈ జీవేశ్వరులాదు ఈ జగత్తు ఇదంతా మిథ్యా అని చెప్తూ అది ఇక్కడ చూడు అద్భుతమైన శ్లోకం భయపడకూడదు నిర్భయ స్థితిలో ఉండండి జీవేశ్వర ఉభవు ఈ జీవేశ్వరుడు ఇద్దరు కూడా మాయాఖ్యాయా కామధేనోహో వచ్చ మాయా అనబడు కామధేను యొక్క బిడ్డలు అంటాడు మాయా అనేది ఒక కామధేను అనుకో ఆ స్వర్గంలో ఉంటుంది కదా కామదేవును కల్ప వృక్షము చేస్రవసము చెప్తారు కదా కామధేనువు ఆ కామధేనువు అనేటువంటిది ఆ స్థానంలో మాయ అని చెప్పినాడు మాయ అనేటువంటిది కామధేనువు దానికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు జీవుడు ఈశ్వరుడు అంటే ఏమన్నట్టు జీవేశ్వరుడు మాయా కల్పితము అని చెప్పినట్లు అయింది సరే మాయా కల్పితం అనేటువంటి జీవేశ్వరుడు జీవేశ్వరుల చేత కల్పింపబడినటువంటి సర్వ దేహాధిక ప్రపంచం అంతా ద్వైత ప్రపంచం ఉన్నదో ఈ ద్వైతం అనేటువంటి దుగ్ధమును ఈ జీవేశ్వరులు మాయా అనేటువంటి నుండి కడుపు తాగని అంటాడు ఇదంతా మిథ్యా ఉన్నది ఆ మిథ్యా లోపల ఏమైతే ఏమయ్యేది ఉన్నది ఏమైనా గాని నీకేమైనా హాని ఉన్నదా స్వప్నంలో నీకు చక్రవర్తి పదవి లభించింది దాంతో ఏమైనా నీకు లాభం ఉన్నదా లేదా బిచ్చగాడివైనవనుకో సప్న లోపల దాంతో నీకు ఏమన్నా హాని ఉన్నదా ఏమి లేదు లాభం లేదు హాని లేదు అందుకని ఈ మాయా అనేప్పుడు కామదేవును యొక్క బిడ్డలైనటువంటి ఈ జీవేశ్వరుడు ఏం ప్రపంచం సృష్టిస్తే సృష్టించని ఆ ద్వైత ప్రపంచం అనేటువంటి దుగ్ధాన్ని ఎంత తాగితే తాగని ఎంత అనుభవిస్తే అనుభవించని తాగడం అంటే ఇక్కడ అనుభవించడం ఈ ప్రకారంగా ఇదంతా కల్పితం ఉన్నది అని చెప్పి ఉపసంహరం చేస్తున్నాడు తత్వంతో అద్వైతమేవా వాస్తవం ఏమయ్యా అంటే అద్వైతమేవా అద్వైతమే ఉన్నది రెండోది లేదు జీవులు లేడు ఈశ్వరులు లేడు ప్రపంచం లేదు మాయా లేదు ఏది లేదు ఉన్నది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నేహ నాణాస్తి కించది శృతి సిద్ధమైనటువంటి తత్వం సరేనా తర్వాత నన్ను జీవేశ్వర యోహ మాయికత్వేన తద్భేదస్య మిథ్యాత్వే అపి కూటస్థ బ్రహ్మణో పారమాద పారిక ఆశ్ భయోజక స్వరూప వైలక్షణ్య అభావాత్ ఏమితి పరిహరతి ఇప్పుడు శంకరకరుడు అంటాడు సరే స్వామిజీ జీవుడు ఈశ్వరుడు వీళ్ళందరూ మిథ్యా అని చెప్తూ వచ్చారు కదా సరే తత్పదానికి వాచార్థమైనటువంటి ఈశ్వరుడు తంపదానికి వాచ్యార్థమైనటువంటి జీవుడు వీరిద్దరు కూడా మాయా కల్పితములు ఉన్నారు ఇది సత్యము కాదు అని నిరాకరణ చేశారు సరే వాళ్ళిద్దరు మిథ్య అయితే మిథ్య అవుగాక కానీ కూటస్థ బ్రహ్మరున్నారే వీళ్ళిద్దరులో ఏదైతే భేదం ప్రతీతి అవుతుందో ఇదైనా చెప్పండి ఈ దేహాది సంఘాతానికి అధిష్టానము సాక్షి అయినటువంటి చైతన్యము ఇది వేరుగా ఉంది మరి బ్రహ్మాండానికి అధిష్టానమైనటువంటిది శుద్ధ చైతన్యము అది వేరుగా ఉంది అందుకని కూటస్థ బ్రహ్మలకు ఏదైతే భేదం ప్రతీతి అవుతుందో ఇది పారమార్థికమే అని ఈ విధంగా శంకాకారుడు అంటే భేద ప్రయోజక స్వరూప విలక్షణ్య అయితే ఇద్దరులో స్వరూపం చేత వైలక్షణ్యం ఉందా విలక్షణత ఉందా లేదు మరి స్వరూపం చేత విలక్షణం లేకపోతే భేదం ఎలా చెప్తావు ఉపాధిని స్వీకరిస్తే భేదం చెప్పొచ్చు కానీ స్వరూపం చేత కూటస్థుడు బ్రహ్మలు ఇద్దరు వేరు కాదు సాక్షి బ్రహ్మస్వరూపు యక నికో గంధ రాగ ద్వేష మతికే ధర్మ తామే మానత అంధ అని విచార సాగరంలో శ్రీ సాధుని చా స్వామిజీ వారు చెప్పారా లేదా సాక్షి బ్రహ్మస్వరూపు యొక్క సాక్షి బ్రహ్మ వారిద్దరి స్వరూపం ఒకటే అందుకని సాక్షి వేరు బ్రహ్మం వేరు కాదు ఇద్దరు ఒకటే భేదము గంధం కూడా లేదంటాడు నహి భేదుకో గంధ్ గంధ మాత్రం కూడా వాళ్ళిద్దరులో భేదం లేదు ఒక్కరే అయితే మరి భేద ప్రతీతి అవుతుంది కదా అది అంతఃకరణం యొక్క ధర్మము ఉపాధి ధర్మము అందులో భేదం లేదు ఆ విషయము క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం హరి ఓం తో సహనాభవతు సహనోనక్ సహ వీర్యం కరవాహై తేజస్వినధితమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి